కవి కవీనాపమ్రవస్తరాజు బ్రహ్మణా బ్రహ్మణ స్ప శృణ్వన్నోతిభి సీత సాదన శ్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ీయతే జగత్తునకు కారణము ఈశ్వరుడు అన్నప్పుడు ఆ ఈశ్వరుడు కేవలము నిమిత్త కారణము అని స్వీకరించరాదు అలా స్వీకరించడానికి హేతు ఏమిటి అంటే మనం చుట్టూ చూసినప్పుడు కుండా మూపుడు మొదలైనవి ఎలా తయారయ్యాయి ఎలా పుట్టేవి జగత్తు అంటే కుండా మూకుడు మొదలైనవి కుమ్మరివాని జగత్తు అది కొమ్మరివానికి జగత్తు ప్రతి వాడికో జగత్తు ఉంటుంది కొమ్మరవాణి జగత్తు దేని నుంచి తయారవుతుంది మట్టి నుంచి తయారవుతుంది కానీ కొమ్మరివాడు ఉండాలి కంసాలి వాని జగత్తు బంగారం నుంచి తయారవుతుంది కానీ కంసాలివాడు ఉండాలి కాబట్టి నిమిత్త కారణం వేరు ఉపాదాన కారణం వేరు ఇది లోక దృష్టి లోకదృష్టిని మీరు అనువాదం చేసినట్లయితే దేవుడు కూడా ఒకడు ఉన్నాడు ఆ దేవుడు నిమిత్త కారణం ఉపాదాన కారణం వేరే ఉంటుంది అని మీరు లోకదృష్టి యొక్క అనువాదం కానీ శాస్త్రం ఏమని చెప్తుందంటే లోకదృష్టిని అంటే మీకు మామూలుగా అనుభవంలో వచ్చే అనే అనుభవాన్ని మీకు కలిగే అనుభవాన్ని ఆత్మస్వరూపం విషయంలో అంటే సృష్టి విషయంలో మీరు అన్వయించవద్దు సృష్టి దగ్గరికి వచ్చేప్పటికీ లోకదృష్టి ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే లోకదృష్టి ఎప్పుడొచ్చింది సృష్టి అనంతరం ఉంది వచ్చింది సృష్టి అనంతరంలో వచ్చిన అనుభవాలు వాటి నుంచి వచ్చే నిష్కర్షలు కంక్లూషన్సు సృష్టికి సృష్టి పూర్వస్థితికి అన్వయించం కాబట్టి లోకదృష్టి వద్దు లోకదృష్టిని డైరెక్ట్గా మీకు లోకం తయారు కావడానికి ముందుండే పరిస్థితి ఎందు అన్వయించే ప్రయత్నము తాగాదు అని చెప్తున్నారు అయితే మీరు శాస్త్రమే ప్రమాణంగా తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఈ సందర్భంలో ఉపనిషత్తు ప్రమాణంగా తీసుకోవాలి ఉపనిషత్తు అంటే పుస్తకం కాదు పుస్తకం ప్రమాణం కాదు ఉపనిషత్తు అంటే దర్శనం ప్రమాణం విషం ప్రమాణం తప్ప పుస్తకం కాదు ఆ విషన్ని బోధిస్తోంది కనుక లక్షణా వృత్తి చేత సెకండరీ మీనింగ్ పుస్తకానికి వచ్చింది శంకరుడు అలా చెప్పారు గ్రంథోపి ఉపనిషదికి చేత ఆ తెలుసుకోవడానికి సహకరించే గ్రంథాన్ని కూడా మాట ఉపనిషత్తు అన్నారే తప్ప బుక్ ఆఫ్ ఫిజిక్స్ని ఏమంటారు బుక్ ఆఫ్ ఫిజిక్స్ అంట ఫిజిక్స్ అంటారు ఏ బుక్ ఆఫ్ ఫిజిక్స్ అనుకుంటుందా ఉండదు ఫిజిక్స్ అనుకుంటుంది అలాగే బుక్ అఫ్ ఉపనిషత్తుని ఉపనిషత్ అని ఉంటారు దాన్ని లక్షణాభి ఉంటారు గంగా తీరే గంగాయం ఘోష అంటే గంగా తీరే గంగా గంగా తీరం ముందు లక్షణ గంగా శుద్ధాన్ని అలాగా కాబట్టి ఆ విషన్ విషన్ని మీరు ప్రమాణంగా తీసుకోవాలి తప్ప లోకదృష్టిని ప్రమాణంగా తీసుకోవడానికి వీలు లేదు అని ఆ విషన్న ఏమని చెప్తుంది గీయతే శృతి గానం చేస్తోంది ఎలా గానం చేస్తోంది యోనిశ్చ ఈశ్వరుడు యోని అంటే ప్రకృతి ఈశ్వరుడు నిమిత్త కారణము మాత్రమే కాకుండా ఉపాదాన కారణము కూడా యోని అంటే ప్రకృతి ఉపాదానము ఆయనే అని శృతి స్పష్టంగా గానం చేస్తోంది కనుక లోకదృష్టికి భిన్నంగా ఇంకా గట్టిగా చెప్పాలంటే లోకదృష్టికి విరుద్ధంగా సృష్టి జగత్తులకు ఈశ్వరుడే ఉపాదానము కూడా ఉపాదానము మనైతే నిమిత్తం ఎవడు నిమిత్తం వేరే ఇంకొకడు ఉంటాడని అనుకునిపోతారేమో అని నిమిత్తం కూడా ఈశ్వరుడే అని చెప్పడం అవుతున్నది ఇతశ్చ ప్రకృతి బ్రహ్మ బ్రహ్మయే జగత్తునకు ప్రకృతి అనగా ఉపాదానము అని చెప్పుటకు ఇంకొక హేతు కూడా ఇదిగో చూపిస్తున్నాము ఏమిటది ్రహ్మయోనిరితీ పఠ్యతే వేదాంతూ బ్రహ్మ కారణం ఏమిటి అంటే ఆ హేతువేమిటి ఇంకో హేతువు కూడా అదేమిటది అంటే బ్రహ్మ యోని కూడా యోని అంటే ప్రకృతి సో హిమవతో గంగా అన్నప్పుడు గంగకు యోని అంటే జన్మస్థానము ప్రకృతి హిమవంతుడు అలాగ ఎనివే సో బ్రహ్మ ఈ జగత్తునకు ప్రకృతి లేక ఉపాదానము కూడా అని వేదాంతముల ఎందు అంటే ఉపనిషత్తుల ఎందు బోధింపబడుతున్నది ఎలాగా కర్తారమీషం పురుషం బ్రహ్మయోని సోబ్రహ్మ పరబ్రహ్మ అని చెప్తోంది ముండకోపనిషత్తు ఈ బ్రహ్మ ఎవరు పురుషం అంటే పూర్ణత్వాత పురుష బ్రహ్మ పూర్ణుడు ఆ మాట చెప్పాలి ఎందుకంటే ఈ లోకంలో దేనిని చూసినా అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది దేనిని చూసిన ఎక్సెప్షన్ దేనిని చూసినా పరిచ్ఛిన్నమే దేశ పరిచ్ఛిన్నంగా ఉంటుంది కాల పరిచ్ఛిన్నంగా ఉంటుంది చిన్నవి ఎలాగా దేశ పరిచ్ఛిన్నములు కాల పరిచ్ఛిన్నములే పద్దదు కూడా దేశకాల పరిచ్ఛిన్నంగానే ఉంటుంది కాబట్టి అన్ని దేశకాల పరిచ్ఛిన్నములుగా వస్తు పరిచ్ఛిన్నముగా కూడా మనకు అనుభవానికి వస్తుంటే దేవుడు కూడా అలాగే పరిచ్ఛిన్నముగా ఉంటాడు అని మనం కంక్లూడ్ చేసి కూర్చుంటాం దట్ ఈజ్ వాట్ పీపుల్ డూ ఆల్సో యూనివర్సల్లే అలా చేస్తారు దేవుణ్ణి ఒక మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చుట్టూ బోల్డ్ అనే వస్తువులు ఉన్నాయి దేవుణ్ణి ఇంకో వస్తువు కింద తయారు చేస్తారు ఆ వస్తువు మనుషులైతే మనిషినే పశువులు అయితే పశువునే అలాగే మార్చుకుని చేసుకుంటారు ఇప్పుడు వస్తువు ఏమిటి అసలు దేవుడు ఇంకో ఆబ్జెక్ట్ ఎందుకని నేను ఆబ్జెక్టు మీరు ఆబ్జెక్టు అన్ని ఆబ్జెక్ట్సే ఉన్నాయి ఈ లోకంలో కాబట్టి దేవుడు వన్ మోర్ ఆబ్జెక్ట్ దాన్నే వస్తు పరిచ్ఛేదము ఉంటాడు మనందరం ఒక దేశంలో ఉన్నాము దేశం అంటే చోటు ఓ చోట ఉంటాడు ప్రతి వాళ్ళు ఓ చోట ఉంటారు రెండు చోట్ల ఉండరు ఒకే మనిషి ఒకే కాలంలో రెండు చోట్ల ఉంటాడా ఉండడు కాదండి భాగవతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అలా అనకూడదు వేదాంతం మాట్లా ఉపనిషత్తులు వేదాంతం మాట్లాడుతుంటే అలాగంటే కథలు తీసుకురాకూడదు పిక్చర్లతో తెలిసిందండి ఎలా తీసుకురాకూడదు చెప్పడం కోసం మీకు దృష్టాంతం చెప్పారు రెండు అలా ఉంటారు ఏమంటారంటే ఒక చోట ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండు చోట్ల ఉండడం సంభవం మీకు నాకు సంభవం కాదు శ్రీకృష్ణుడికి సంభవం కావాలంటే మీరు భాగవతం చూసుకోండి నారద మహర్షి టకటకటగా ఈ ప్యాలెస్ నుంచి పరిగెత్తం ఆ ప్యాలెస్ వెళ్ళేప్పటికీ అక్కడ సిద్ధంగా ఉన్నాడు ఆయన అప్పుడు నాలుగు ముక్కు మీద వేలేసుకున్నాడు అని అదంతా నా ముఖాన్ని కోర్టు చేసేయకూడదు అలాగా ఎందుకంటే మాట్లాడుతున్న సందర్భం అది వేరు దాని లక్షణం వేరు కాబట్టి దేవుడు కూడా ఒక చోట ఉండవలే అది రెండు తర్వాత కాలము దేశ పరిచ్ఛేదం వచ్చేస్తే కాల పరిచ్ఛేదం కూడా వచ్చేస్తుంది దేశపరిచ్ఛేదం ఉందని చెప్పి కాలపరిచ్ఛేదం మాత్రం లేదు దేవుడికి అంటే అది పొసగదు కాలపరిచ్ఛేదం లేదని మాట సత్యం కానీ దాంతోపాటుగా దేశపరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము కూడా లేనివాడు అని చెప్పుటకై పురుషం ఎందుకంటే జగత్తుకు యోని అని చెప్తున్నారు యోని జగత్తుకు యోని అంటే జగత్ ఎలాంటిదో బ్రహ్మ లాంటి ఉంటాడు నెక్లెస్ ఎలాంటిదో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన బంగారము అలాంటిది అయి ఉంటుంది ఏకలక్షణ సమాన లక్షణాలు అయి ఉంటాయి కారణకార్యము జగత్తు దేశకాల వస్తు పరిచ్ఛన్నం జగత్ కారణమైన బ్రహ్మ కూడా బ్రహ్మ యోనిం కదా దేశకాల వస్తు పరిచ్ఛం ఉంటుంది కాదు పురుషం పూర్ణము తర్వాత ఈశం ఈ జగత్తుని పాలించేది ఎవరు అంటే జగత్తుని సృష్టించేసి ఆయన నిద్రపోతూ ఉంటాడు ఇంకొకడెవడో పాలిస్తాడు మీరు అలా మొదలెట్టకూడదు సృష్టించిన వాడే పాలిస్తాడు మరి అలసిపోయి నిద్రపోడా అదో మళ్ళీ మొదలు అదే అంటుంటా అలసిపోయి నిద్రపోవడం అన్నది అలాంటివేమీ ఉండవు ఓకే కాబట్టి ఆయనే పాలిస్తున్నాడు మరి అయితే ఆయన ప్రకృతి ఉపాదానము చేసిన వేరే ఉన్నాడేమో కుమ్మరివాడు వేరే ఉన్నాడు కంసాలు వేరే ఉన్నాడు లేదు కర్తారం నిమిత్త కారణం కూడా ఆయనే అని శృతి మనకి చెప్తోంది యద్భూతీ పరిపశ్యంతి ధీరా ధీరా అంటే వివేకము గలవారు ఏమిటి వివేకము వివేకం ఉండడం అంటే ఏమిటి లేకపోవడం అంటే ఏమిటి మీరు లోకంలో దేన్ని చూసినా కారణబుద్ధి ఉంటుంది కారణబుద్ధి మనిషికి కానీ కారణాన్ని తప్పుగా ఐడెంటిఫై చేస్తాడు ఎలాగంటే ఇప్పుడు చపాతి మన ప్లేట్లోకి చపాతీ వచ్చిందనుకోండి ఈ చపాతీ వచ్చిందంటే ఇది కావము దీనికి కారణం ఏమిటి ఆట అంటాడు కారణం ఆట అంటాడు ఆట అంటే పౌ పిండి కారణం ఆట అంటాడు చూడండి కారణ బుద్ధి ఉంటుంది పైగా అడుగుతారు కూడా ఏమండి ఈ చపాతీ ఇలా అవుతుంది కదా దీని ఆట మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అని అడుగుతారు ఆ చేసిన వాళ్ళు అయితే గంట మార్క్ ఆట మేము తయారు వాడుతున్నాము అని ఆ వాళ్ళు చెప్తారు గంట మార్కో శంఖం మార్కో ఏదో ఆట మేము ఆడుతున్నావు అది వాళ్ళు చెప్తారు అప్పుడు ఈయన సంతోషపడతాడు ఓహో కారణం తెలిస్తే కానీ మనస్సుకి ఉల్లాసం ఉండదు కారణం తెలుసుకోవాలి మనమ స్వభావం కానీ ఆ కారణాన్ని అవాంతర కారణాన్ని తెలుసుకుంటాడు తప్ప పరమ కారణాన్ని తెలుసుకోవచ్చు అదే ఇప్పుడు రామకృష్ణ గురుదేవుల యొక్క సలహా మీరు తీసుకుంటే చపాతీ అన్న ప్లేట్లోకి వచ్చింది నేను భుజిస్తున్నాను దీనికి హేతు కారణం ఎవరు ఈశ్వరుడు ఇది ఎలా చపాతీకి కారణము ఈశ్వరుడు బ్రతుకుండడానికి కారణము ఈశ్వరుడు దేహత్యాగానికి కారణము ఈశ్వరుడు సుఖానికి కారణము ఈశ్వరుడు దుఃఖానికి కారణము ఈశ్వరుడు ఇది కారణ దృష్టి అంటారు ఈ దృష్టి మనిషిని విముక్తున్ని చేస్తుంది అలాగే భూతయోని ఈ సకల ప్రాణులు భూతాండే ప్రాణులు ఈ సకల ప్రాణులకు ఎక్కడి నుంచి పుట్టారు అంటే సకల ప్రాణులు కూడా దేవుడి నుంచి పుట్టారు ఎప్పుడు పుట్టారు ఈవేళ పుట్టారు ఎప్పుడు ఆయనలో కలిసిపోయారు నిన్న రాత్రి ఆయనలో కలిసిపోయారు వేరువేరు టైముల్లో కలిసిపోయారు మళ్ళీ ఈవేళ ఆయా సమయాల్లో వాళ్ళు మళ్ళీ ఈశ్వరునించే ప్రకటమైనారు భూతయోని తర్వాత భూత అంటే పంచభూతములు పృత విక్తేజ వాయు ఆకాశము వాటికి మూల కారణము ఉపాదాన కారణం వాటిని తయారు చేసి మనకిచ్చేయడం కాదు కానే ఆ రూపంగా ప్రకటమై మన ముందు ఉన్నాడు అని పంచభూతములందు ఆ ఈశ్వరుని యొక్క ఉనికిని ప్రెజెన్స్ని దర్శిస్తారు వివేకవంతులు సకల ప్రాణులకు ఒకే ఒక ప్రకృతిగా మూల కారణముగా అంటే ఉపాదాన కారణముగా వివేకవంతులు దర్శిస్తారు సకల ప్రాణులు నిద్రలోకి వెళ్తున్నారు అంటే ఈశ్వరంలోకి వెళ్తున్నారు వస్తున్నారు అంటే ఈశ్వరం నుంచి ఆ విధంగా ప్రకృతిగా దర్శిస్తున్నారు ఆ యోని శబ్దము చాలా ముఖ్యం కాబట్టి శృతి ఆ విధంగా జగత్తునకు ఉపాదానముగా మనకు అందజేస్తోంది అది తెలుసుకోవడం కొంచెం కష్టమైన మాట వాస్తవం ఎందుకు కష్టము లోకానుభవాన్ని బట్టి కష్టము లోకానుభవానికి అనుకూలంగా ఉందనుకోండి ఇదన్న కష్టం పూర్వం బ్రహ్మదేవుడు హిరణ్య శతరూప అనే ఒక ఆమె ఉండేది వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం కాపురం చేశారు వాళ్ళకి మరీచుడు అనే ఒక శిశువు జన్మించాడు ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యాడు గొప్ప ఋష అయ్యాడు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయనకి నలుగురు పిల్లలు పుట్టారు దీంట్లో మీరు ఏం పెద్ద బుద్ధిమంతులు మీ తెలుగుతేటలు ఏం కావాలండి దీంట్లోనూ ఈ పురాణంలాగా ఉంది తప్ప పురాణమే మీరు దీంతో తెలుసుకోవడానికి ఏం కష్టపడిపోవాలి కాబట్టి అలా కాకుండా లోకదృష్టికి విరుద్ధంగా చెప్తే తెలుసుకోవటానికి కొంత ఇబ్బంది పడాల్సి అప్పుడు మీ బుద్ధిని మీరు పదును పెట్టి ఎలాగా పరమాత్మ జగత్తుకి ఉపాదానం ఎలా అవుతాడు అని మీరు అడుగుతారు ఎందుకంటే ఉపాదానం జడం కావాలి కదా పరమాత్మ జడం కాదు కదా పో చేతన స్వరూపుడు జగత్తుకి జడమైన జగత్తుకి చేతనుడైన ఈశ్వరుడు ఉపాదానం ఎలా అవుతాడా నిమిత్తం అవుతాడంటే నువ్వు చెప్పింది మేము అన్నది బాగుంది కానీ ఉపాదానం అయ్యాడంటే ఇదేం బాగులేదే అని ఒక శంక పుట్టినప్పుడు చూడు దానికి నీ లోక దృష్టిని తీసి పక్కన పెట్టు నేను రాత్రి నువ్వు కలగన్నావా కలగన్నాను నీకేం కనపడింది పర్వతం కనపడింది ఆ పర్వతానికి ఉపాదానం ఎవరు నేనే ఆ పర్వతం జడమా చేతనమా జడమలో పర్వతం చేతనం లేకున్నారా పర్వతం చేతనం కదా జడమే కానీ ఉపాదానం ఎవరా పర్వతానికి ఆహా అలా కూడా ఉంటుందా అంటే జడము నుంచి జడం పుడుతుందని అనుకున్నామే తప్ప చేతనం నుంచి జడం పుడుతుందని అనుకోలేదేమరా మీరు అనుకోరు ఎందుకంటే మీరు కనపడుతూ ఉంటే అనుకుంటారు పుడుతు అలా కూడా పుడుతుంటారు పుట్టింది కదా నిన్న రాత్రి మీరు కలలో పర్వతము చేతనుడనైనా చేతనుడైనా మీ నుండియే పుట్టింది ఓహో అలాగా ఇది చాలా బాగుంది అయితే మీ అభిప్రాయం ఏమిటి ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నం అంటారా యూ గాట్ ఇట్ రాయిట్ ఎస్ ఓ ఐసా హీ హై చూడండి ఇది దీని లక్షణం లేదే ఉంటుంది దీన్ని శబ్ద ప్రమాణము అని అంటారు యోనిశ్చి గీయతే శృతి అలా బోధిసుకోండి మనకి యోనిశబ్దశ్చ ప్రకృతి వచన సమధిగతో లోకే ఏమండి ఇంతవరకు ఉపాదానం అన్నారు ఉపాదాన కారణం అన్నారు తప్ప ఈ యోని అని ఏదో కొత్త పదం పట్టుకొచ్చారు అండి అని ఎవరైనా డౌట్ పడితే కొత్త పదం ఇంకా అదే అది సంస్కృతంలో యోని అనే పదానికి ఏ అర్థము అనే పదానికి కూడా అదే అర్థము ప్రకృతి అనేదానికి కూడా అదే అర్థము అలా ప్రయోగాలు ఉన్నాయి భాషలో ప్రయోగాలు ఉంటాయి కొంతమంది కోపం వస్తుంది ఫ్రస్ట్రేట్ అయిపోతారు కోపం వస్తుంది ఏమన్నా ఇందాక ఆ క్లాస్లో మీరేమో ఆత్మ అంటే పరమాత్మ అని చెప్పారు ఇప్పుడు ఆత్మ అంటే దేహం అని చెప్తున్నారు ఏమిటని అడిగాడు ఒక అంటే ఆ క్లాస్లో అక్కడ అదైనాయా ఈ క్లాస్లో ఇక్కడ ఇవే అంటే ఆయన అన్నాడు ఏమన్నాడు నాకు బాగా గుర్తుంది ఏమన్నా తెలిసినా మీరు ఒక యూనిఫార్మిటీని పెట్టుకోండి మీరు ఆత్మ అంటే ఎలా వాడతారో అలాగే వాడాలి అని చెప్పాడు అంటే నేనన్నాను ఐఎమ్ రెడీ ఫర్ దాట్ బట్ శృతి అలా ఉండదు శంకరులు అలా ఉండరు వాళ్ళ మీద అంటే దే దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో నథింగ్ దట్ డిక్టేట్స్ టు దెమ్ దేర్ ఇస్ నథింగ్ నిరంకుశంగా ఉంటారు ఆ శబ్దానికి ఆ అర్థం ఉన్నప్పుడు వాడతారు కాబట్టి యోని అనే పదము ప్రకృతి ఉపాదానము అనే అర్థంలో మనకి సంస్కృత భాషలో ప్రయోగాలు ఉన్నాయి పృథివీ యోని ఓషధి వనస్పతీనా ఇతి ఔషధులకు అంటే మొక్కలకు చెట్లకు పృథివీయే యోని అంటే అర్థం ఏమిటి ఉపాదానము అనే ప్రయోగము మనకి కలదు స్త్రీ యోనేరీ అస్థ్యేవ అవయవద్వారేణ గర్భం ప్రతి ఉపాదాన కారణత్వం ఇప్పుడు శిశువు పుట్టేడనుకోండి శిశువు పుట్టినప్పుడు శిశువునకు ప్రకృతి ఏమిటి తల్లి తల్లి ప్రకృతి ఎందుకంటే తల్లి తిన్న ఆహారం నుండి వీడి పుడతాడు అంటే తల్లి తిన్న ఆహారము ప్రకృతి అనాలి కానీ మరి తల్లి ప్రకృతి అంటావేమిటి అంటే చూడాలా ఆహారం అన్నది ప్లేట్లో ఉన్నప్పుడు నాది మార్కెట్లో ఉన్నప్పుడు నాది కాదు నువ్వు హోటల్కి వెళ్ళారు వాడి దగ్గర ఆహారం అంతా సిద్ధంగా అన్నీ ఉన్నాయి మీరు ఆర్డర్ ఇచ్చారు మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చినప్పుడు మీదే అది కాదు మీరు కాదు మీది కాదు అంటే ఆర్డర్ ఇచ్చి మిన్ను నేను కాదు నాది కాదు ఆర్డర్ కూడా తీసుకొచ్చి మీకు సరే మీకు అప్పచెప్పేస్తాడు అప్పచెప్పేస్తే ఇప్పుడు నాది అది మీరు నోట్లో వేసుకుని మింగేస్తారు ఇప్పుడు నేను కాబట్టి ఆహారం మింగేసిన తర్వాత ఇంకా నేను అయిపోతుంది కాబట్టి తల్లి వేరు తల్లి తిన్న ఆహారము వేరు కాదు తల్లి తిన్న ఆహారమే తల్లి ఆహారం నుండి అంటే తల్లి నుండి వీడు నిర్మాణమైనాడు కాబట్టి తల్లి ప్రకృతి శిశువు ఆ సందర్భంలో అర్థంలో యోని శబ్ద ప్రయోగము కాలదు కాబట్టి యోని అంటే ఉపాదానము ప్రకృతి అనే అర్థము లోకంలో ప్రసిద్ధమే వచిత్ స్థానవచనో యోనిశబ్దో దృష్ట యోనిష్ట ఇంద్ర నిషదే అక అయితే ఇక్కడ యోనిశ్చి గీయతే అన్న చోట యోనిశబ్దానికి ప్రకృతి ఉపాదానము అని అర్థం మీరు చెప్పారు అలాంటి అర్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా అంటే అర్థం ఉంది అని మీరు చక్కడా రెండు దృష్టాంతాలు చూపించారు బాగానే ఉంది కానీ యోనిశబ్దానికి మరో అర్థం కూడా ఉంది ఏమిటా అర్థము స్థానము అని అర్థం అలాంటి ప్రయోగం చూపిస్తారు అర్థం అంటే అర్థం డిక్షనరీలో చూపించడం కాదు డిక్షనరీలో ఎక్కడి నుంచి వస్తుంది యూసేజ్ నుంచి వస్తుంది ఆ మంత్రం ఋగ్వేద మంత్రం ఋగ్వేద సంహితలో మంత్రం కొట్ చేస్తున్నారు రాని వేదం లేదు రాని శాస్త్రం లేదు ఆ కొటేషన్స్ అలా ఉంటాయి హే ఇంద్ర యోనిహి తే యోనిష్ట అంటే యోనిష్టే అనర్థం ఏ ఉంటుంది విడదీస్తే అక్కడ స్టునాష్ఠు యోనిస్ తే ఈ పక్కన ఉన్న సకారాన్ని షకారం చేస్తారు వైదిక ప్రయోగంలోనే లౌకిక ప్రయోగంలో చేరు లౌకిక అన్నపదాంత పదాంతమైన దానికి ఉండదు కానీ వైదిక ప్రయోగంలో చేసేస్తారు యోనిష్ షు కష్ట అవుతుంది ఇన్కోహనే దాన్ని బట్టి ఆదేశ ప్రత్యయ యోహో నా పదాంతస్యా ఉంటుంది దాని పక్కనే యోనిష్ తేష్ నాష్ యోనిష్ హే ఇంద్ర ఓ ఇంద్రుడా ఋగ్వేదం అంటే ఇంద్రుడే ఋగ్వేదం అంటే ఇంద్రుడు తప్ప ఇంకే మోస్ట్లీ ఇంద్రుడే ఉంటాడు మిగతా దేవతలందరూ ఇంద్రుడికి సమాధి నేట్స్గా ఉంటారు ఋగ్వేదం యొక్క లక్షణం హే ఇంద్ర యోని హితే నిషదే అకారి నిషదే అంటే ఈ యజ్ఞశాల యల్లు నిషదే ఓహో చతుర్థ వచనం నేను ఏదో నేను ఏదో గడుస్ అర్థం చెప్పే ప్రయత్నం చేశాను యజ్ఞశాలని అర్థమేం కాదు ఉపవేశనాయ అదే నేను చూశాను సో నిష నిషణ కూప్చుండు కూర్చుండుట కొరకు ఏషహా ఇది ఏదో దర్భ ఏదో పెడతాది అక్కడ దర్భ ఏదో ఇది నీవు నీవు కూర్చుండుటకు యోనిగా అకారి చేయబడినది అంటే అక్కడ యోని అంటే ఏమిటి స్థానము చోటు అర్థం కూడా ఉంది లేకపోలేదు అయితే మరి ఇక్కడ యోని శబ్దానికి స్థానము అని అర్థం తీసుకోవచ్చు కదా అలా తీసుకోరు కాంటెక్స్ని బట్టి తీసుకోవాలి వాక్యశేషాత్ అత్ర ప్రకృతివచనా పరిగృహ్యతే ఇక్కడ ఇక్కడ అంటే అక్కడ ఇక్కడ అంటే యోనిశ్చిహి గీయతే అనే సూత్రంలోను తర్వాత వాక్యాలు రెండు కోట్ చేశారు కర్తారమేషం పురుషం బ్రహ్మయోని అది మూడు ఒకటి మూడు యద్భూతని పరిపశ్యంతి ధీరా అది ఒకటి ఒకటి ఆరు అంటే ఒకటి ఒకటి ఆరు ముండకంలో ఒకటి ఒకటి ఆరులో పరమాత్మను భూతయోని అని చెప్పారు చెప్పి అదే అదే ప్రయోగాన్ని మళ్ళీ మూడు ఒకటి మూడులో కూడా చేశారు భూతయోని అని చెప్పారు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళి వెళ్ళి మూడు ఒకటి మూడులో అంతకుముందు చెప్పిన భూతయోని శబ్దాన్ని మళ్ళీ ప్రయోగించారు ప్రయోగించి ఆ తరువాత వాక్యం ఒకటి ఏమిటా వాక్యము అంటే మీరు పని చేయండి ఆ మూడు ఒకటి మూడు అలాంటి పెట్టండి ఒకటి మూడు ఒకటి ఒకటి ఆరు చూడండి ఒకటి ఒకటి ఆరులో ఏముంది పరబ్రహ్మ భూతయోని అని వివేకవంతులు పరబ్రహ్మను భూతయోనిగా దర్శిస్తారు అని ఇప్పుడు ఆ యోని శబ్దానికి అర్థం ఏమిటి మనం మీమాంస చేస్తున్నాం సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలి ఏమిటి సందర్భం అంటే ఒకటి ఒకటి ఆరు అయిన వెంటనే వచ్చే వాక్యం మీరు చూసుకోండి ఒకటి ఒకటి ఏడు చూసుకోండి దాన్ని వాక్యశేష అంటారు అంటే మొత్తం ప్రకరణం పూర్తవటానికి అవసరమైన మరో వాక్యాన్ని ఆ లాస్ట్ సెంటెన్స్ అది కూడా పెట్టేస్తే మొత్తం ప్రకరణం కంప్లీట్ అయిపోతుంది దాన్ని వాక్యశేషము అంటారు అంటే దేనిని కలుపుకుంటే ప్రకరణం పూర్తవుతుందో అటువంటి వాక్యాన్ని వాక్యశేష అంటారు ఆ వాక్యశేషలో ఏముంది ఏముందంటే యథా ఊర్ణనాభి సృజతే గృహతే చా నుండి ఈ సాలిగూడును ఊర్ణనాభి అంటే శాలి పురుగు ఏ విధంగా సృష్టిస్తుందో తన లోపలికి తీసేసుకుంటోందో అనే దృష్టాంతం ఇప్పుడు ఈ సృష్టించి తనలోకి తీసేసుకుంటా అంటే శాలి పురుగు ఏమైంది ఉపాధాన కారణమైంది ఏమండే ఎలా అయితే శాలి పురుగు గూడును సృష్టించి తనలోకి తీసేసుకుంటోందో అదేవిధంగా పరబ్రహ్మ సకల భూతములకు యోని అన్నారు అనుకోండి ఇప్పుడు యోని ఏంటి అర్థమేం చెప్తారు స్థానము అని చెప్తారా ప్రకృతి అని చెప్తారా ఏమండి ఎవన అర్థమైందా మీకు ఏమని చెప్తారు ప్రకృతి అనే చెప్తారు ఎందుకని ఆ దృష్టాంతం చూసుకోండి దృష్టాంతంలో శాలిపురుగు శాలిగూడుకు స్థానమా ప్రకృతి ప్రకృతి ఉపాదానము ప్రకృతి అన్నా ఉపాదానం అన్నా ఒకటే కాబట్టి శాలెగూడుకు శాలెపురుగు ప్రకృతి స్థానము కాదు శాలెగూడు సాలెపురుగు మీద నిలబడుంది అలా కాదు ప్రకృతి ఓ ఇంద్రా నువ్వు ఎక్కడ కూర్చో అన్నట్టు కాదు ఇది ఇది ప్రకృతి తనలో నుంచి సృష్టించి తనలో కలుపుకుంది అంటే ప్రకృతి ఇప్పుడు అదేవిధంగా పరమాత్మ భూతములకు యోని అంటే ఇప్పుడు యోనిశబ్దానికి అర్థం ఏం చెప్తారు ఉపాదానము ప్రకృతి అని చెప్తారు కాబట్టి యోనిశబ్దానికి ఇంకా ఏవేమో అర్థాలు ఉండొచ్చు కానీ ఆ ప్రకరణాన్ని బట్టి సరైన అర్థం చెప్పాలి అది స్థానము కాదు యోనిష్ట ఇంద్ర నిషదే అకారి ఉంది అక్కడ దర్భపుల్ల ఆ దర్భపుల్ల ఇందు నుంచి పుట్టలేదు కాబట్టి అక్కడ యోనిషి అంటే స్థానం లేకపోతే ఏమవుతుంది ఈ జగత్ అనేది వేరే ఉంది దేవుడు నడ్డి మీద అలా వేలాడుతూ ఉందని ఏదో చెప్పాల్సి వస్తుంది దేవుడు నెత్తి మీదో భుధాల మీదో ఉందండి అది తప్పు కదా అది అలా కాదు కోట్ చేశారు హేవం ప్రకృతిత్వం బ్రహ్మణ ప్రసిద్ధం కాబట్టి బ్రహ్మయే ప్రకృతి అని ఉపనిషత్తులలో ప్రసిద్ధముగాపునరిదముక్షాపూర్వకం కర్తృత్వం నిమిత్తాదిోకే దృష్టం న ఉపాదాన ఇలాదీ ప్రత్యుతే పూర్వపక్షం ఏం చెప్పారంటే పరమాత్మ నిమిత్త కారణము ఉపాదాన కారణం కాదు లోకంలో కుమ్మరి వాడు నిమిత్త కారణమయ్యాడు తప్ప ఉపాధాన కారణం కాలేదు ఉపాధాన కారణం వేరే మట్టి ఉన్నది కంసాలి నిమిత్త కారణమే తప్ప ఉపాదాన కారణం కాదు బంగారం వేరే ఉన్నది కాబట్టి లోకంలో ఎలా అయితే మనం చూస్తున్నామో సంకల్పించి తయారు చేయువాడు ఎప్పుడూ కూడా నిమిత్త కారణంగానే ఉంటాడు కులాలుడు సంకల్పించి ఘటాన్ని చేస్తాడు కంసాలి సంకల్పించి నగని చేస్తారు వాళ్ళు నిమిత్త కారణంగానే ఉంటారు ఉపాదాన కారణం వేరువేరుగా ఉంటుంది మీరు సంకల్పించి వంట ఉండేరంటే మీరే వంట కాదు వేరే బియ్యం ఏదో తీసుకొచ్చి ఎత్తేసారు వేస్తారని అర్థం ఉపాదానం వేరే ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈశ్వరుడు జగత్తును సృష్టించేడంటే ఆయనే పొయ్యి మీద కూర్చుని జగత్తును సృష్టించేయడమే కాదు ఆయన వేరే ఎక్కడి నుంచో నిమిత్త ఆయన నిమిత్త కారణం అందులో సంకల్పించి మరీ సృష్టించాడు నేను సృష్టిస్తాను అని సంకల్పించి సృష్టించాడు అంటే ఆయన తప్పనిసరిగా నిమిత్త కారణమే అవ్వాలి కానీ కావడానికి వీల్లేదు అని పౌరపక్షం దానికి సమాధానం చెప్తున్నారు ఇప్పుడు చెప్పేస్తే అక్కడికి మొత్తం ప్రకరణం టైప్ అయిపోతుంది ఇంకా ఆ విజన్ కూడా అయిపోతుంది నా లోకవదిహ భవితవ్యం అయా మీ లోక దృష్టిని ఇక్కడ మీరు పెట్టద్దు ఈ ఒక్క అంశంలోన మటుకు లోక దృష్టిని పెట్టవద్దు ఎందుకంటే లోకాలు పుట్టేక వచ్చే దృష్టిని ఆ లోకాలు పుట్టడానికి ముందు మీరు అప్లై చేయవద్దు టైం స్కేల్ ఉంటుంది లోకాలు పుట్టాక వస్తుంది టైం స్కేల్ దాన్ని అంతకుముందు అప్లై చేయద్దు అంతకుముందు టైమే లేదు తర్వాత సూర్యుణ్ణి పట్టుకుని మీరు టైం స్కేల్ ఫిక్స్ చేసి ఆ టైం స్కేల్ సూర్యుడు పుట్టడానికి ముందు అనే సూర్యుడు పుట్టడానికి ముందు యాభై సంవత్సరాల కిరతం అనకూడదు ఎందుకంటే సంవత్సరం అన్నదే సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి మామూలుగా ఒక అతయితం చెప్పేది చాలాసారి చెప్పారు వాళ్ళు ఈ కుట్రాల చూస్తే చెప్తాను చూపిస్తుంది ఒకసారి తండ్రి కొడుకు నడిచి వెళ్తున్నాడు వాడు హై స్కూల్ కుర్రాడు కొడుకు ఆ తండ్రి అంటాడు నా పెళ్ళి ఐదు రోజులు పెళ్ళి చాలా పెద్ద పెద్ద తండ్రిల్లో వేసి చాలా గంభీరంగా చేశారు అంటే వీడంటాడు మరి అయితే నాన్న నన్నెందుకు తీసుకెళ్ళలేదు అని మహారాణి చేస్తాడు సో ఆ విధంగా సూర్యుడు కుట్టడానికి యాభై సంవత్సరాల ముందు అనకూడదు ఎందుకంటే సూర్యుడు వచ్చాకనే సంవత్సరము అనే మాట వస్తుంది అంతవరకు అసలు సంవత్సరం అనే మాట లేదు కాబట్టి లోకాలు వచ్చిన తర్వాత మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మీరు ఎవో కొన్ని నిర్ణయాలు చేసుకూన్నారే దాన్ని సృష్టికి ముందున్న దానికి అన్వయించవద్దు ఇహ లోకవత్ నవితవ్యం ఇంకా నహి అయం అనుమానగమ్యోర్థ ఇది అనుమానము చేత తెలుసుకునే విషయం కాదు అనుమానం అంటే ఇన్ఫ్లెన్స్ లోకంలో మీరు చూడండి కుమ్మరివాడిని చూడండి ఘటన చేయాలనుకుంటాడు మట్టి తీసుకొచ్చి ఘటన చేస్తాడు కాబట్టి అనుమానం చేయండి ఇప్పుడు ఎవడు ఏది చేయాలనుకున్నా వాడు సంకల్పించి ముందుగా చేస్తాడు సంకల్పించి దానికి కావలసిన ప్రకృతిని ఎక్కడి నుంచో సంపాదించి చేస్తాడు ఎందువలనంటే మనం కుమ్మరివాడి అందు మనకు అదేవిధంగా కనబడుతోంది కనుక అని మీరు అనుమాన ప్రయోగం చేశారనుకోండి దాన్ని అనుమానమో ఉంటాం ప్రతివాడు కర్తయ్యైన వాడు దేనిని తయారు ఒక సంకల్పం చేసి తయారు చేస్తాడు ఉదాహరణకి అలాగే చేశాడు సంకల్పం చేశాక ఆ వస్తువు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకుంటాడు ఉదాహరణకి కుమ్మరివాడు అలాగే చేశాడు కాబట్టి దేవుడు కూడా అలాగే సంకల్పించి ఏదో ఒక మెటీరియల్ని ఎక్కడి నుంచో మోసుకు తెచ్చుకుని ఈ జగత్తును సృష్టించి ఉంటాడు అని ఆ విధంగా అనుమానము చేయుట తప్పు ఎందుకంటే ఇది అనుమానము చేత నిర్ణయించదగిన విషయం కాదు దానికి కూడా హేతు ఏం అనుమానాన్ని బుద్ధి చేస్తుంది బుద్ధితో మీరు అనుమానం చేస్తారు బుద్ధికి ఇంకా పుట్టలేదు సృష్టి బుద్ధి తర్వాత వస్తుంది మాయాశక్తి మాయాశక్తి నుంచి మహత్తత్వము అది బుద్ధి అండి ఆ మహత్తత్వం యొక్క ఒక అంశ వీడి బుద్ధి కాబట్టి ఆ మాయాశక్తి నుంచి జగత్ ఎలా వచ్చిందని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ మాయాశక్తి తన అధీనంలో పెట్టుకునే ఈశ్వరుడు ఇంకా మహత్తత్వం రాలేదు ఈ మహత్తత్వాన్ని ఆశ్రయంగా పట్టుకుని మీరు అంతకు ముందున్న పరిస్థితిని అంచనా వేయుట సాగాదు అలాంటి వేస్తే ఆ అంచనాలు ఇప్పుడు ఈ ఏడాది ఇన్ఫ్లేషన్ టెన్ పర్సెంట్ ఉంది జనరల్గా ఇన్ఫ్లేషన్స్ టెన్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి మనం కనుక టెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్కి ట్యాక్ మన ఇంట్రెస్ట్ రేట్ని అడ్జస్ట్ చేసుకుంటే మన ఒరిజినల్ క్యాష్ స్థిరంగా లాస్ లేకుండా ఉంటుంది అని మీరు పెట్టారనుకోండి ఆ ఏడాది ముప్పై ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి మీ క్యాలిక్యులేషన్ ఏమైంది పోయిందో ఒకప్పుడు ఏ టోటనడోయో వచ్చి మొత్తం అన్నీ కొట్టుకు మొత్తం ఊరు ఊరే లేచిపోయిందనుకోండి మీ క్యాల్కులేషన్స్ ఏమవుతాయి ఎగిలిపోతాయి కాబట్టి అనుమానాన్ని ఏదో లిమిటెడ్ ఏరియాలో అప్లై చేయగలుగుతారే కానీ సృష్టికి ఆధిక అనుమానాన్ని పట్టుకెళ్ళిపోయి ఈ లోకానుభవాన్ని అక్కడికి పట్టుకుపోయి అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనే నిర్ణయాలు చేయటానికి లేదు శబ్దగమ్యత్వాతూ యథాశమిహ భవితవ్యం సృష్ట్యాది పరిస్థితి ఏమిటి అన్నది మీరు శబ్దము నుండి శబ్దము అంటే ప్రమాణము మహత్ మహర్షుల యొక్క దర్శనము నుండి వచ్చిన మంత్రము అని అర్థం శబ్ద ప్రమాణం వల్లనే మీరు తెలియాల్సి ఉంటుంది అంతే తప్ప మీరు అనుకున్న లోకదృష్టి ఇక్కడ పనికిరాదు ఇది శబ్దము చేత తెలియదగిన విషయము కనుక అర్థము అంటే విషయము కనుక ఇక్కడ శబ్దం ఎలా చెప్తే అలా మనం స్వీకరిస్తాము యథాశబ్దం ఇహ భవితవ్యం మరి శబ్దం ఏమని చెప్తోంది శబ్దశ్చ ఈక్షితురీశ్వరస్ ప్రకృతిత్వం ప్రతిపాదయతివోచామా ఈ శబ్దము ఈశ్వరుడే జగత్తునకు ప్రకృతి అని మనకి ప్రతిపాదిస్తోంది ఈ విషయాన్ని మేము ఇంతకుముందే చెప్తూ ఉన్నాము అంటే దీని అభిప్రాయం ఏదో మీకు భక్తి కానీ జ్ఞానము కానీ అందుకే పేర్లు మారే తప్ప నిష్ట ఒకటే మీరు భక్తి చేయదలుచుకున్నప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఈ జగత్తుకు కారణము కానీ ఆయనతో పాటుగా మరొకటి కూడా కారణము అంటే భక్తి పోయింది కదండి చెడిపోయింది భక్తి భక్తి చెడిపోయింది ఎందుకంటే ఈశ్వరుడి మీదన ఈశ్వరుడితో ప్యారలల్గా సేమ్ రియాలిటీ సేమ్ ప్యారలల్ కెపాసిటీతో ఇంకొక వస్తువు నిలబడి ఉంది అంటే దాని మీద భక్తి చేయొచ్చు ఈశ్వరుడి మీద భక్తి చేయాలి మనస్సు డిస్ట్రాక్ట్ అయిపోతుంది తల చోట్ల అలా అవుతుంది కూడా దేవుణ్ణి పూజిస్తే స్వర్గం వస్తుందంటే వీడి దృష్టి దేవుడి మీద ఉంటుందా స్వర్గం మీద ఉంటుందా స్వర్గం మీద ఉంటుంది ఈశ్వరుడాన్ని మనకి నిర్మాణం చేశాడు కానీ నిర్మాణం చేయడం కోసం ఏదో ఎక్కడి నుంచి ఒకటికొచ్చేటంటే మీ దృష్టి ఈశ్వరుడి మీద ఉంటుందా దాని మీద ఉంటుందా జనరల్గా దాని మీదే ఉంటుంది ఈశ్వరుడి మీద ఉంటుంది కాబట్టి భక్తిలో ఈశ్వరుడు నిమిత్తకారణం అంటే భక్తి కుదరదు ఆయనే ఉపాదానము అన్నప్పుడే భక్తి కుదరతుంది ఇంకా జ్ఞానము కూడా అంతే జ్ఞానం అంటే అద్వయ జ్ఞానం కలవాలి కలగాలి దేనిని తెలిస్తే సర్వము తెలియను అది తెలుసుకోవాలి ఈశ్వరుణ్ణి తెలుసుకున్నారు ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణం మాత్రమే ఇంకా ఉపాదానము తెలియాల్సింది అలాగే ఉంది అంటే వీడికి సర్వయము తెలియలేదు అది జ్ఞానానికి భంగమే భక్తికి భంగమే కాబట్టి అసలు మనస్సుకి డిస్ట్రాక్షనే ఉండకూడదు యూ షుడ్ నాట్ గివ్ ఆపర్చునిటీ టు రన్ హెల్స్ మీరు భక్తి చేస్తే సర్వ జగత్కారణుడు ఈశ్వరుడు మరి ఆయన ఈ జగత్తుని దేని నుంచి చేశాడు తన నుండియే చేసిన కాబట్టి ఆ విధంగానే శృతి బోధిస్తుంది అడిగా అధికరణం అయిపోయింది ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతా ఈ ప్రకృతి పరమాత్మయే ప్రకృతి అని నిర్ణయించటం ద్వారా శృతివాక్యములనన్నింటినీ వ్యాఖ్యానికృతమైనది ఏదైనా సర్వే వ్యాఖ్యాతా మళ్ళీ ఎందుకన్నారు వ్యాఖ్యాతా అని ఎప్పుడైనా ఒక పదాన్ని కానీ ఒక ఫ్రేజ్ని కానీ రెండుసార్లు అన్నారు అంటే అక్కడికి ఆ ప్రకరణం పూర్తయిపోయింది అని అర్థం అది ఆయన చెప్తారు సో భాష్యం ఈ క్షతేర్ణాశబ్దం ఇతర ప్రధాన కారణవాద సూత్రైదేవా పునఃపునరాశంక్య నిరాకృత ఏమంటే ఇప్పుడు వేదాంతులు ఉన్నారు వీళ్ళు అద్వైతులు అద్వైతులంటే ఆస్తికుల నాస్తికుల రెండు కాదు ఆస్తికులంటే జగత్ ఎక్కడుంది నేను ఇక్కడున్నాను దేవుడు అక్కడున్నాడు ఇది ఆస్తికులు అస్థిదిష్టం మతి నాస్తికులు అంటే జగత్తు నా ఎదురకుండా ఉంది నేను ఇక్కడున్నాను దేవుడు అనేవాడు ఎవడు ఎక్కడా లేడు అది నాస్తికుడు ఇప్పుడు అద్వైతులు ఏమిటి ఇదే అదే ఇది వీళ్ళంతా వీళ్ళదంతా ఇంకో దారి ఇది కాదు అది అద్వైతులు ఆస్తికులు కాదు నాస్తికులు కాదు ఓకే అద్వైతులకి ఇద్దరూ ప్రతిపక్షులే అద్వైతవాదానికి ఆస్తిక వాదము ప్రతిపక్షమే దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పే వాదము ప్రతిపక్షమే దేవుడు అసలేడని చెప్పే వాదము ప్రతిపక్షమే ఓకే అయితే మీరు జనరల్గా ఆలోచించి చెప్పండి ఇప్పుడు ఈ ఎలా ఉన్నాడు బాగా పిండికట్లు బాగా పెట్టాడు నామం బాగా పెట్టాడని ఒకళ్ళు అంటారు ఇలా దీన్ని పిండి అంటారు అంటే పిండి పెట్టుకున్నాడన ఏదో పిండికట్లు బాగా పెట్టాడు వేషం బాగా వేశాడు అద్వైతంలో సర్వము పరమాత్మయే అహం బ్రహ్మాస్మి అంటున్నారు ఇప్పుడు వీడికి ఇద్దరు ఆపోజిట్ అపోనెంట్స్ ఉన్నారు వీడికి అపోనెంట్స్ అంటే కొట్టుకుంటారని కాదు థియరిటికల్గా ఒకడు ఆస్తికుడు అపోనెంట్ దేవుడిని పూజిస్తూ కానీ దేవుడు అక్కడున్నాడు దేవతి ఇక్కడుంది నేను గో అక్కడున్నాడు దేవుడు అనేవాడు లేడు నేను జగత్త అని వాడు నాస్తికుడు వీళ్ళలో వీడికి మెయిన్ అపోనెంట్ వీడు కొంత రెస్పెక్ట్ చేసి అపోనెంట్ ఎవడై ఉంటాడు మీరు ఊహించి ఆనెస్ట్ ఆన్సర్ చెప్పండి నాకు రైట్ అంటే దేవుడు అక్కడున్నాడు నేను ఎక్కడున్నాను జగత్ ఎక్కడుందని చెప్పే ఆస్తికుడు హీ హీ షుడ్ బీ ది అపోనెంట్ ఆఫ్ సమ్ సిగ్నిఫికెన్స్ నాస్తికుడు అసలు అవాడు వాడిని వాడు కూడా అప్పనెంటే కానీ వాడిని పట్టించుకోరు అటువంటి అప్పనెంట్ మెయిన్ అపోనెంట్ అని మీరు అనుకుంటారు ఎగ్జాక్ట్లీ రాంగ్ అది తప్పు దీన్ని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను లోకంలో కొన్ని ప్రథలు ఉంటాయి ప్రథ అంటే బాగా పాతుకుపోయిన ఒక దృష్టికోణం దాన్ని ప్రథ అంట ప్రథతే ఇది ప్రథమర్ కాదు ప్రసిద్ధములైన విషయం లోకంలో అందరూ విశ్వసించే ట్రెడిషన్ అని అనొచ్చు సో కొన్ని ప్రథలు ఉంటాయి తర్వాత జనులయందు కొన్ని ధారణలు ఉంటాయి ధారణలు పైగా జనులని మీరు మార్కెట్ ప్లేస్ అన్నట్టు కాకుండా ఆ జనుల మధ్యలో కొంతమంది విద్వాంసులు మహాత్ములు పండితులు గురువులు ఉంటారు వాళ్ళు చెప్పినవే జనలో జనంలో ప్రసరిస్తూ ఉంటాయి ఆ పండితుల్ని విద్వాంసుల్ని అడిగితే వాళ్ళు కూడా అవే కొట్టుకుంటారు కొన్ని ధారణలు ఉంటాయి శాస్త్రంలో ప్రవేశిస్తే ఈ ధారణలు ఈ ప్రథలు ఇవన్నీ కూడా పూర్తిగా డిస్మిస్ చేయబడుతూ ఉంటాయి అది చూసి చూసి చూసి నా నడుగు చెట్లం కట్టేసింది ఎందుకంటే యు కెన్ నెవర్ ఎవర్ ఐడెంటిఫై విత్ ది పబ్లిక్ పొజిషన్ యూ కెనాట్ ఐడెంటిఫై మార్కండే కర్జూగర్ని అడిగారు ఈ ఎలక్షన్స్ దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే దే ఆర్ ఆల్ ఫార్స్ అని చెప్పాడు దాని మీద వారం రోజులు గింజుకున్నారు అందరం మళ్ళీ ఇంకొకటి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసేదాకా దీని మీదే గింజుకున్నారు ఇంకొకటి చేసిన తర్వాత ఇది మర్చిపోయారు ఆ రకంగా శాస్త్రంలో ఉన్న స్టేట్మెంట్స్ని తీసి బయటపడేస్తూ ఉంటే జనాలు గింజుకుని వీడిని తెట్టని తిట్ట ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన లోక దృష్టికి అసలు ఎక్కడా పొంతనో ఉండదు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు చూడండి ఇప్పుడు ఏమైంది శంకరులు ఏమంటున్నారంటే ఆస్తికవాదులు ఉన్నారు ఎవరు ఆస్తిక ద్వైతులు అందరూ ద్వైతులే ఆస్తికులు ద్వైతులే ఆస్తికులు ద్వైతులే వీళ్ళందరూ ద్వైతులే ఆస్తిక ద్వైతులు ఎవరో చెప్పమంటారా వైయా నైయాయికులు ఆస్తిక ద్వైతులు నవ్య మీమాంసకులు మీమాంసకులు జరన్ మీమాంసకులు నాస్తికులు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఒప్పలేదు కుమారుల భట్టు శబరస్వామి జేమిని మహర్షి వాళ్ళ అనుయాయులు వాళ్ళ పుస్తకాల మీద వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు సో వాళ్ళు నాస్తికులు వాళ్ళని తీసి పెట్టండి నవ్య మీమాంసకులు కొత్త కొత్త మీమాంసకులు అంటే కొత్త వాళ్ళంటే నిన్నమన్నటి వాళ్ళని కాదు పదో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ముఖ్యమైన పేర్లు అపదేవుడు ఖండన మిష ఏదో ఉన్నాడు ఖండ ఖండదేవుడు ఆప ఆపదేవుడు ఖండదేవుడు పార్థసార్థిమిశ్రి ఇలాంటి నవ్యమీమాంసకులు వీళ్ళు ద్వైతులు దేవుణ్ణి అంగీకరించే ద్వైతులు వయ్యాకరణులు వ్యాకరణం వాళ్ళు పాళిని మహర్షి పాపం ఈ వీటిల్లో దిగలేదు ఆయన సూత్రాలు చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ నాగేశ భట్టు కయ్యట్టుడు మొదలైన వాళ్ళందరూ కూడా వయ్య వ్యాకరణం కూడా ఒక దర్శనము అనే స్థాయికి పట్టుకుపోయారు వాళ్ళు స్ఫోటవాదం ప్రవేశపెట్టి వాళ్ళు కూడా ఈశ్వరున్ని అంగీకరించే ద్వైతులు ఇంకెవరు ఉన్నారు ఈశ్వరున్ని అంగీకరించే ద్వైతులు ప్రాచీనులు వైశేషికులు వాళ్ళు కూడా ఈశ్వరుని అంగీకరించే ద్వైతులు వీళ్ళంద యోగులు యోగులు ఈశ్వరుని అంగీకరించే ద్వైతులు ఆస్తిక ద్వైతులు ఇక నాస్తిక ద్వైతులు ఎవరో తెలుసినా సాంఖ్యులు వాళ్ళు నాస్తికుల్లో మొట్టమొదటి పెట్టాలి వాళ్ళకే ఎందుకంటే ఓ సూత్రం నశపెట్టాడు ఆయన కపిల మహర్షి ఈశ్వరా సిద్ధే అన్నాడు సూత్రం అంటే ఈశ్వరుడు మా లెక్కలో సిద్ధించుటలేదు అని కొట్టి పరిశీలి ఆయన నాశిప్పుడు ఇప్పుడు అద్వైతులకి ప్రధాన ప్రతిపక్షం ఎవడో తెలిసినా వీళ్ళెవళ్ళు కాదు ఆయనే ప్రధాన ప్రతిపక్షం వీళ్ళెవళ్ళు కాదు అంటే వీళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు వాడికే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళన్నీ బిలీఫ్ సిస్టమ్స్ యుక్తే వేడిచింది దీంట్లోనే అంతా బిలీఫే మేము ఎక్కడున్నా ఎదుర్కొండ జగత్తుంది దేవుడు ఎక్కడ ఎక్కడ ఏదో చేశాడు అంటే దాంట్లో యుక్తే ఉందండి అంతా బిలీఫే కదా కాబట్టి బిలీవ్ చేసేవాడిని వాటితోటి మీరు వాదం ఏం చేస్తారో సరే శుభం భూయాతులని నీ బిలీఫ్లో నువ్వు ఉండమని వదిలేయాలి తప్ప వాడిని ఏం వాదిస్తారు వీడు నాస్తికుడు ఉన్నాడే వాడు ప్రపంచంలో ఉన్న యుక్తులన్నీ పోగేసుకొస్తాడు most rational thinkers for others are not to be believed. He doesn't accept it. It is a wrong question, these people thought we can cook and believe what you do. Because you bring your phones to want and try to show yourumes, whether others bring your